సర్వనాన్ని శ్లోకం అనేశద్మా తైరంద్ర భువనం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్యగర్భస్థూలేస్ దేహే వైశ్వానరో భైజస విశ్వత దయ్దర్శిన ప్రత్యవబోధవివర్జిత విశ్వతిదయ దర్శిణ ప్రత్యక్తత్వబోధ వివర్జిత ఓకే ఇప్పుడు వైశ్వానరుడెవరు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవుడు హిరణ్యగర్పుడే వైశ్వానరుడుగా అయినాడు ఏమండి ఈ జీవుడు అనే ఏకవచనం ఏకవచనం అన్నారంటే ఒక్కడే జీవుడు ఉన్నాడనా ఆవు పాలను ఇచ్చును అన్నారనుకోండి అక్కడ ఆవు అంటే ఒక్కావు పాలన ఇస్తుంది ఇంకా మిగతా ఆవులేం పాలవేరు అని అర్థమా కాదు దాన్ని జాతవు ఏకవచనం అంటారు ఏ ఆవైనా సరే ఆవన్నది ఏదైనా సరే పాలను ఇచ్చు అదేవిధంగా భువనం జాతవు ఏకవచనం మూడు భువనములు అలాగే జీ వైశ్వానరుడు అంటే ఒక్క వైశ్వానరుడు అర్థమా మొత్తం ఎంతమంది వైశ్వానరులు ఉంటే అందరూ కూడా ఏకవచనం చేత నిర్దేశింపబడతారు జాతం ఏకవచ్చనమ్మ ఇది లైక్ ద హ్యూమన్ బీయింగ్ అన్నామనుకోండి ఇది హ్యూమన్ బీయింగ్ అంటే ఒక్కడనే ఒక్కడే కాదు ప్రతివాడును ఓకే సో ఇప్పుడు చెప్తాము తే ఆ దేవతి నరాదయ దేవతలు పశుపక్ష్యాదులు మానవులు మొదలైన జీవులు జీవులు ఆ జీవులు అనమాట తే దేవతి నరాదయ ఈ జీవులు వీళ్ళు ఏమయ్యారు మన మనకు ఎదుర చిన్న సందేహం వస్తే ఈ టీకాకారుడు ఏమీ సహాయం చేయడు ఆయన ఏదో ఆయన ధోరణి ఆయన కొంచెం హెల్ప్ చేయొచ్చు ఎందుకంటే అన్వయం కష్టంగా ఉంటుంది మనకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఆయన మనమే కష్టపడి అదంతా మనమే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ జీవులు వీళ్ళు ఏం చేస్తారు ఓకే పరాదర్శిణ మామలుగా శ్లోకం అన్వయం చేసి అప్పటికప్పుడు అన్వయం చేసేప్పుడు తేలిగ్గా మనకు అర్థమయ్యే పదాలు చెప్పేసుకుని కానీ అన్వయం కాని పదాలు ఆఖరి ఖర్చు పెట్టుకుంటే అప్పుడు అన్వయిస్తాయి ఓకే ఈ దేవ అంటే ఒక శ్లోకం ఇటు ఒక వేస్తారు వన్ హాఫ్ వర్సెస్ వస్తుంది పర్వాలేదు సో మొత్తానికి ఇప్పుడు చెప్పిన శ్లోకం మీ ఉందా అదే మోడల్లో ఉంది కదా మనం ఇది చూడడం లేదు మనం అది చూస్తున్నాం అది సార సంగ్రహం చూస్తున్నాం సో మనం ఏమంటున్నామో ఆ జీవులు దేవతలు పశుపక్ష్యాదులు మానవులు మొదలైనటువంటి ఆ జీవులు వీళ్ళు ఏమిటి జీవులు పరాదర్శిన బహిర్ముఖులుగా ఉంటారు ఈ దేవతలు దేవతలు కూడా అంతే దేవతలు పశుపక్ష్యాదులు మానవులు వీళ్ళందరూ కూడా బహిర్ముఖులు పరాక్ దర్శన బయటకు చూస్తూ ఉంటారు ఇప్పుడు మనిషి నిద్రలేచిన తర్వాత ఎప్పుడూ బయటకే చూస్తూ ఉంటాడు తనలో తాను చూసుకుని ఎప్పుడైనా చేస్తాడా చేయడు ఇప్పుడు నిన్న మేము చుప్ మెడిటేషన్ అని చేశాం అంటే ఆ మనస్సుని పరిశీలిస్తూ ఉండడము మనస్సు తగిలినప్పుడల్లా చుప్ అంటూ ఉండడము ఇది నిన్న ఏదో క్లాసులో చేశాం ఇప్పుడు అది ఆ మెడిటేషన్లో మీరు ఏం చేస్తున్నారు బయటకు చూస్తున్నారా లోపలిని చూసుకుంటున్నారా లోపలిని చూసుకుంటున్నారా అది దాన్ని అంతర్ముఖత్వము అంటారు అలా బయటికి చూస్తూ ఎవడరా వీడు ఇలా వచ్చాడు వీడు ఎవడయి ఉంటాడు అనో లేకపోతే ఈ భోగాలు ఏమిటి లేకపోతే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని నేను ఎంతసేపు జగత్తు కేసే చూస్తూ ఉంటే మీకు ఏమైనా పేరు వస్తుంది బహిర్ముఖులు ఈ దేవతలు పశుపక్షిలు మనుషులు ఈ జీవులు ఉన్నారే వీళ్ళు ఎప్పటికీ బహిర్ముఖులుగానే ఉన్నారు అంచేతనే ఎప్పుడైతే బహిర్ముఖులుగా ఉంటారో అంతర్ముఖులు కాదో వాళ్ళకి ఆత్మస్వరూపము తెలియకుండగా అయిపోతుంది ప్రత్యక్తత్వ బోధ వివర్జిత ప్రత్యక్ అంతరతమైన అంటే లోపల బాగా లోపల ఉండే అని అర్థం అంతరతమైన ఆత్మస్వరూపము యొక్క తత్వ ఆత్మస్వరూపము యొక్క బోధ జ్ఞానముచే వివర్జిత విడిచిపెట్టబడినవారు అంటే వీడు ఎంతసేపు బయటకు చూసి బయట ఏముంటుంది భోగాలుంటాయి సంపదలుంటాయి బయట ఉండేవి రెండే అర్థము కామము ఈ రెండు ఉంటాయి వీడెంతసేపు బయటకు చూస్తూ ఉంటాడే తప్ప తన లోపల చూసుకోవడం వీడికి తెలియదు దాంతో లోపల అంతరతమము ప్రత్యేకంటే లోపల కంట పోవాలి అంటే దేహమును విడిచిపెట్టి ఇంద్రియములను విడిచిపెట్టి మనస్సును పరిశీలించి దానిని కూడా విడిచిపెట్టి బుద్ధిని కూడా విడిచిపెట్టి అహంకారాన్ని కూడా విడిచిపెట్టి ఇంకా లోపలికి పోవాలి పోతే సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండాలి అదియే ఆ చైతన్యమే ఇంకా అంతకంటే లోపలేమీ లేదు దానికి ప్రత్యక్షని పేరు ఇంకా అంతకంటే లోపల లేకపోతే ప్రత్యక్క ఇప్పుడు కాలంలో ఈత కొడుతున్నారనుకోండి అలా బెడదాకా ఉండి అలా పైకే చూస్తూ ఉంటే అది అది మునిగి ఈత కొట్టినట్టు అవ్వదు మునిగి ఈత కొట్టాలి మేము మునిగిత కొట్టేవాళ్ళం మునిగితే మీకు నేల దొరకదు చాలా లోతు ఉంటుందండి నేల దొరకదు అలా మునిగేసి అలా అలా అలా వెళ్ళిపోతే తక్కువ నేల తగ్గుతుంది అది అది ప్రత్యక్షతత్వము మీ లోపల ఉన్న ఆ శుద్ధ చైతన్యం దాకా వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ తర్వాత ఇంకా వెళ్ళేదేమీ లేదు ఆ శుద్ధ చైతన్యమునకే ప్రత్యక్తత్వము పేరు దాని యొక్క అనుభవము బోధ అంటే అనుభవము అది వీళ్ళకి లేదు ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి ఎంతసేపు ఇల్లు వాకిలి నా వాళ్ళు డబ్బు భోజన భోగము అని ఊరికే చూస్తూనే ఉంటాం తప్ప మన దేహము గురించి మనకు అనుభవం లేదు మన ప్రాణశక్తి గురించి మనకు అనుభవం లేదు ఎప్పుడైనా దేహాన్ని ఎలా పరిశీలిస్తూ ఉంటే దేహం యొక్క అనుభవం కలుగుతుంది దేహంలో ఉండే రహస్యాలు తెలుస్తాయి శ్వాసను పరిశీలిస్తూ ఉండడము ప్రాణాయామము చేయుట ఇలా చేస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి యొక్క అనుభవం మనకు కలుగుతుంది మనస్సుని పరిశీలిస్తే మనస్సు యొక్క తత్వం మనకి బోధపడుతుంది అప్పుడు ఫైనల్గా వీటన్నింటినీ తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞతత్వమే నేను అనే అనుభవం మనకు కలుగుతుంది అది ప్రత్యక్షతత్వ బోధ అది లేదు వీళ్ళకి ఎందుకు లేదు పరాగదర్శిన ఎప్పటికీ బహి చూస్తున్నారు తప్ప అంతః అంతర్ముఖత్వం లేదు కనుక వీళ్ళకి ఈ ప్రత్యక్షత్వము యొక్క జ్ఞానము లేదు లేక ఏమయ్యారు వీళ్ళు తైజసాహజసులు విశ్వాం విశ్వడు అనే స్థితిని యాతాహ పొందినవారు ఓకే తెలుస్తూనే ఉంది ఊరికే దాన్ని ఏ విధంగా మీ ముందు ప్రజెంట్ చేయాలనే ఆలోచన తప్ప రామశబ్దం తైజసహ తైజసౌ తైజసాహ ఆ శబ్దం తెలియకపోవడం సమస్య కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఓ ప్రొఫెసర్ గారు ఉన్నారు ప్రొఫెసర్ అంటే ఆయన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఆయన దేనియందు ఉంటాడు దేహమునందు ఉంటాడా ఇంద్రియములందు ఉంటాడా మనస్సునందు ఉంటాడా బుద్ధి ఎందు ఉంటాడా బుద్ధి ఎందు ఉంటాడు అప్పుడు ఆయన ప్రొఫెసర్ అంటారు బుద్ధి ఎందు ఉన్న ప్రొఫెసర్ గారు ఇంటికి వచ్చారనుకోండి ఆయన భార్య ఆయన్ని చాలండి మీ బుద్ధి పక్కన పెట్టడానికి వాటికి ఇంటికి వచ్చారు కదా ఆఫీసులో ఏం పాఠం చెప్తున్నది కాదు కదా అని కూకలేసి ఆయన్ని దేహం స్థాయికి తీసుకొచ్చిందనుకోండి ఆవిడ ఏదో పలహారం ఏదో పెట్టి దీని సంగతి చూడండి ఇంకెంతసేపు బుద్ధి అయినా ఏమిటి దేహం మాట చూడండి అని ఆవిడ పలహారం ఏదో పెట్టిందనుకోండి అప్పుడు ఆయన ఏమవుతాడు ఆ బుద్ధి నుంచి దేహం వచ్చేస్తాడు అంటే తైజసుడు విశ్వడైనాడు ఓకే తైజస్సుడు అంటే మనస్సు బుద్ధి అంతఃకరణము దానియందు నిలిచి ఉన్నవాడిని ఏమంటారు తైజస్సుడు అని ఫిజికల్ బాడీతోటి తాదాత్మ్యము చెందిన వాడిని ఏమంటారు విశ్వుడు అంటారు సో తైజసుడు విశ్వడు ఇప్పుడు హిరణ్య గర్భుడు ఆయన స్థూల దేహాభిమాని కాదు స్థూల దేహాభిమానికో పేరు ఉందని చెప్పారు మీకు విరాట్ హిరణ్య గర్భుడు హిరణ్యం అంటే తేజస్సు కదండి తేజ వై అని మీకు మనవి చేశాను ఆ హిరణ్య గర్భుడు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళందరూ హిరణ్యగర్భుని అంశ అంటే ఏమైనట్టు వీళ్ళందరూ తైజస్సులై ఏమండి హిరణ్యగర్భుని అంశ కనుక తైజస్సులై ఉన్న జీవులు వీళ్ళు ప్రత్యక్షత్వము తెలియక తమ స్వరూపము తెలియక ఎప్పటికీ బహిర్ముఖంగానే ఉండడం వల్ల ఆ తైజస సూక్ష్మ స్థితిని కోల్పోయి విశ్వ అనే స్థూలమైన స్థితిలోకి పడ్డారు అర్థమైందండి తైజసా విశ్వత మళ్ళీ చెద్దాం పరాగ్దర్శిన బహిర్ముఖులైనట్టు యూ ప్రత్యవబోధ వివర్జిత తమ ఆత్మ ఆత్మతత్వము యొక్క అనుభవము లేనివారు అగుతే ఆ దేవతిరియనరాదయ దేవాదేవతలు తిరియ పశుపక్ష్యాదులు నరానవులు ఆదయ మొదలుగు వారు తైజసా తేజస్వరూపుడైన హిరణ్య గర్భుని అంశలే అయినా విశ్వతాం స్థూలదేహము యొక్క అభిమానమును యాతాహ పొందినవారు తెలిసిందండి తైజసా విశ్వతీయరాదయర్శిన ప్రత్యత్వబోధ విమర్జి అంటే మన పంచదశ ముఖ్యంగా గెటిగా ఉంటున్నాయి లాన్వయమో అదే కొద్దిగా కష్టపడాలి ఊరికే ఏదో టిఫిన్ తిన్నట్టుగా ఉండదు కదా తర్వాత శ్లోకం ఉపదేశమవాప్యై ఆచార్యాత్తవదర్శిన పంచకోష వివేకేన లభన్ నివృత్తి పరాం ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా బహిర్ముఖులైపోయి ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము లేక ఆ తైజస అనే సూక్ష్మస్థితిని కోల్పోయి స్థూలదేహాభిమానులై సంసారంలో పడున్నారు కదా మరి వీళ్ళు ఉద్ధరింపబడే ఉపాయం ఏమైనా ఉందా ఉంది అది శ్లోకం ఓకే మళ్ళీ ఉపదేశమవాప్యైదర్శిన పంచకోషవికే నభన్ నివృత్తి పరా ఉపదేశం ఏవం ఆచార్యా తత్వదర్శిన పంచకోశ వివేకేన లభంతేర్మృతి పరా ఈ అర్థం చెప్పే ముందు రెండు రెండు మూడు మాటలు అనుకుని అప్పుడు అర్థానికి వెళ్ళాలి ఆచార్యుడు అని ఒక మాట ఉంది లోకంలో గురువు గారు మాట ప్రచారంలోకి వచ్చింది తర్వాత ఎలా ఉంటుందంటే హ్యూమన్ మైండ్ గురువు గారని ఒకటి అనుక్కుని ది ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ ది ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఆయన మా గురువు గారు ఎవరు మీ గురువు గారు మా గురువు గారు ఫలానా పీఠాధిపతి మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారా అందుకి మూడేసేళ్ళకు ఒకసారి వెళ్తాం వీళ్ళప్పుడు ఏం చేస్తారు కీరోలు నిలబడి దండం పెట్టి వస్తారు దీంట్లో గురువు వెళ్ళటండి కీరోలు నిలబడి అంటే మాకు ఆ శ్రద్ధ ఉన్నది మంచిది శ్రద్ధ పాత్ర బాగానే ఉంది అంటే మీరు తత్వాన్ని తెలుసుకొని ఆ గురు శబ్ద ప్రయోగం చేయటం అనేది ఎప్పుడైతే విడిచిపెట్టేశారో ఇంకా ఊరికే గురువు పేరు మిగిలింది తప్ప నేతి బీరకాయలో నెయ్యి అనేది ఉండదు మనం కాకినాడ మాకు నేతి వీరకాయ కూర వేసి బోయలు కూడా నాకు స్వామీజీ నేతి బీరకాయ కూర వెరీ ఇంట్రెస్ట్ ఎవడో ఒక ఆయన పండించారు నేతి అవి ప్రత్యేకంగా తీసుకొచ్చి తరిగి వండి మంచిగా కూరని బాగుంది అందులో ఏ ఉండదు ఈ గురువు అన్న పదంలో కూడా అలా అయిపోకూడదు అదొకటి గమనించదగది ఈ గురువు యొక్క సిస్టమ్ని కొంతమంది విమర్శించారు వాళ్ళు ఎందుకు విమర్శించారంటే ఆ గురువు మాట అలా పాపం వాళ్ళు విమర్శించారు జిడ్డు గారు వాళ్ళు అందుకోసం విమర్శించారు తప్ప అసలు పాఠం చెప్పడము చెప్పించుకోవడం తప్పనే అభిప్రాయం కాదుండో ఆచార్య అంటే అర్థం ఏంటో తెలుసుందండి ఆచినోతి చ శాస్త్రాం ఆచారే స్థాపయత్య స్వయమే ఆచరతి తేనా ఆచార్య ఉచ్యతే శ్లోకం ఉంటుంది ఉపనిషత్తుల యొక్క తత్వమును చక్కగా వ్యాఖ్యానిస్తాడు తెలిసి చెప్పాలి కదా ఉపనిషత్తుల తత్వాన్ని ఎంతసేపు కాశీమది కథ చెప్పినట్టుగా కథమైన వచ్చిన తత్వాన్ని కూడా చెప్పాలి కదా సో చెప్తాడు తర్వాత ఆచారే స్థాపయత్ చెప్పి ఈ ఉపనిషత్తుల తత్వము అనుభవానికి రావలసిన సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధనలో విద్యార్థులు నిలబడేట్లా చేస్తాడు తాను స్వయంగా ఆచరణ పెట్టులో ఇన్ని కారణములు ఇన్ని లక్షణాలు ఉన్నవాణ్ణి ఆచార్యుడు అన్నారు అయితే విద్య ఆచార్యాధైవ విద్య సాధిష్ట ప్రా విద్యాం సాధిష్టాం ప్రాపత వాక్యం ఒకటి ఓ చాంద్రోగ్యోపనిషత్తులో అంటారు అటువంటి ఆచార్యుని వద్ద నుండి పొందిన విద్య మాత్రమే మనల్ని కృతార్థములు చేస్తుంది కూడా అంటారు కాబట్టి ఆచార్యము ఒకటి తర్వాత ఈ ఆచార్యుడు తత్వదర్శి అయి ఉండాలి తత్వమును దర్శించేవాడు అయి ఉండాలి తప్ప ఊరికే కథాకాలక్షేపంలాగా ఉండకూడదు ఓకే ఊరికేదో కథ చెప్తూ ఉండడం కాలక్షేపం చేస్తూ ఉండడం దాని పేరే కథ కాలక్షేపము క్షేపం అంటే ఎప్పుడు తెలిసిన నాశహా క్షేప వేస్ట్ అయిపోతుంది సమయాన్ని వెళ్ళబుచ్చు ఎందుకంటే సమయాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కిల్ ది టైం జస్ట్ ట్రై టు కిల్ ది టైం అలా చేయకూడదు సో తత్వమును బోధించేటువంటి ఆచార్యుడి దగ్గర నుంచి మనము ఉపదేశమును పొందగలం ఇవో ఉపదేశము అంటే మళ్ళీ ఉపదేశం అనే పదానికి లేదు సమాజంలో ఉండేటువంటి అర్థాలని మనం పరిశీలించి నిరాకరిస్తాం ఎప్పుడు కూడా దృష్టాంతం వ్యతిరేక దృష్టాంతం అనుకో అన్వయ దృష్టాంతం బలమైనది అన్వయ దృష్టాంతానికి అంత ఉండదు వ్యతిరేక దృష్టాంతానికి బలం అంటే విషయాన్ని బోధించటంలో వ్యతిరేక దృష్టాంతానికి ఉన్నంత శక్తి అన్వయ దృష్టాంతానికి ఉండదు ఉపదేశం అంటే ఏమిటో చెప్పడం కంటే లోకంలో ప్రసిద్ధిగా ఉన్న ఉపదేశ పదాన్ని పట్టుకుని అసలు ఉపదేశము ఏది కాదో చెప్పాల్సింది ఇప్పుడు మంగళగేల తల మీద ఒక కొత్త పంచి కప్పి చెవిలో ఏదో గొడుగుతాడు ఆ ఉపదేశం కాదు ఆ ఉపదేశం ఓతో హాయ్ ఇప్పుడు గాయత్రి ఉపదేశం ఉందనుకోండి అలా చేస్తారు పంచ వస్త్రం ఒకటి కప్పి చెవిలో అది చెవిలో బుసగుసలాంటి ఇట్లా చేస్తారు అది మంత్రోపదేశం దానికి ఆ సందర్భం సో ఇక్కడ అలాగంటే ఉపదేశం కాదు వేదాంతాన్ని నన్ను పిలిచి కొత్త వస్త్రం ఒకటి కప్పి అహం నమాస్మి అని గుణిగి కాదు ఓకే ఉపదేశం అంటే అలాంటిది కాదు ఇది మంత్రోపదేశం ఏం కాదు కదా తర్వాత పంచకోశములు పంచకోశం వివేకానం అంటున్నారు సో పంచకోశములు కోశము ఇది ఈ మాటలన్నీ తెలిసిపోతే శ్లోకం ఎంత అరణం కోశము అంటే కత్తి పెట్టుకునే ఒర ఒర అంటారు ఒర అనే పదం అన్నారు ఎప్పుడైనా కత్తి పెట్టుకునే ఒర ఇంకా ఏమంటారు దానికి ఇంకేదైనా పేరుందా ఏమండి అది హిందీ పదము తెలుగులో కత్తి పెట్టుకునే వర కోశము అంటారు సంస్కృతంలో అంటే ఏమవుతుంది కత్తి పైకి తీస్తే మెలమెలతో ప్రకాశిస్తూ ఉంటుంది కత్తి అని తెలుస్తూ ఉంటుంది దాన్ని అక్కడ కత్తి ఉన్నట్టు కూడా తెలియకుండా అయిపోతుంది అది కోశము అనే మాట కర్తం ఇక్కడ ఇక్కడ కోశం ఏమిటో తెలుసినా అజ్ఞానమే కోశము తెలియకపోవుటే కోశము ఇప్పుడు చూడండి ఈ గోడ పక్కన ఓ పెద్ద ఆయన నిలబడి ఉన్నారు నేను ఆయన కోసం వేచి ఉన్నాను ఆయన గోడ పక్కన నిలబడి ఉన్నారు కుర్చీలో కూర్చుని ఉన్నారు నేను గంట సేపటి నుంచి ఆయన కోసం వేచి ఉన్నా ఇప్పుడు నాకు ఆయనకి దూరం ఎంతుంది దూరమేం లేదు దేశంలో దూరం లేదు కాలంలో దూరం లేదు అంటే ఈ క్షణమే నేను ఆయన్ను చూడొచ్చు ఇక్కడే నేను ఆయన్ను చూడచ్చు ఇక్కడే ఇప్పుడే చూడదగ్గ వ్యక్తిని నేను చూడలేకపోతున్నాను అంటే ఇప్పుడు నాకు అడ్డుపడ్డది ఏమిటంటారు అజ్ఞానం అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని నేనేం చేశాను ఆ వ్యక్తి ఏమైపోయాడు ఓ కోశము చేత కప్పివేయబడినాడు ఏమిటి ఆ కోశము నా యొక్క అజ్ఞానం ఏమంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు మీ హృదయంలో దేవుడు ఉన్నాడు మీరేమో దేవుడి కోసం ఇక్కడ అక్కడ అన్వేషణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ దేవుడు ఏమైపోయాడనమాట అజ్ఞానము అనే కోశంలో మూతబడిపోయినాడు అదే కోశ యొక్క వ్యవస్థ ఇప్పుడు మన స్వరూపము దైవమే మీ ఆత్మ ఉన్నదే అది ఏ దైవం మీ ఆత్మయే దైవం చూడండి అయితే మనం మాకు తెలియట్లేదు ఎందుకండి మాకు ఎందుకు తెలియట్లేదు అంటే మీ స్వరూపము కోశము చేత కప్పివేయబడినది ఏ కో ఏ కోశం ఐదు కోశాలు ఒక కోశం కూడా కాదు అంటే ఓ కోశం మీరు తొలగిస్తే ఇంకో కోశం కప్పేసి అది కూడా తొలగిస్తే మూడో కోశం కప్పి ఉంచుతుంది దాన్ని కూడా తొలగిస్తే నాలుగవ కోశం కప్పి వేసి ఉంచుతుంది దాన్ని కూడా తొలగిస్తే ఐదవ కోశము కప్పి వేసి ఉంచుతుంది దాన్ని తొలగిస్తేనే మీకు ఆత్మస్వరూపము అనుభవానికి వచ్చును ఇది పెద్ద ఘనకాదేవండి ఐదు కోశములు ఏమిటి కోశములు దేహమే నేను అనే అజ్ఞానము ఏం చేస్తుంది దేహమును కోశముగా మార్చేస్తుంది దేహమే నేను చేత ఈ దేహమే ఆత్మస్వరూపము తెలియకుండా అడ్డుపడిపోతుంది కోశమంటే అడ్డుపడిపోవడం ఇంగ్లీష్లో షీల్డ్ అంటాను కోశమంటే కనపడకుండా కప్పేసి దాన్ని కోశము అంటారు ఎప్పుడైతే దేహమే నేను అని వీడు అజ్ఞానం చేతను భ్రమిస్తాడో ఆ అజ్ఞానమే ఒక కోశము అది కప్పేస్తుంది తత్వం తెలియకుండా చేసేస్తుంది ఇక ప్రాణమే నేను రాణమోహన్ గారు ఎటు ఆకలి దప్పిక ఆకలి నాది దప్పిక నాది ఆకలి నేను దప్పిక నేను అని అనుకోవడమే ఒక కోశం అయిపోతుంది ఆ రకంగా భ్రమించ భ్రమపడుటయే ఒక కోశం అవుతుంది ఏమంటే మీరు చెప్పండి ఆకలి వేస్తోంది మీకు తెలుస్తోందా ఆకలి వేస్తోంది తెలిసినప్పుడు ఈ ఆకలిని తగ్గించుకోవడం కోసం మనం ఆహారం తీసుకోవాలి అని మీకు తెలుస్తూ ఉంటుంది ఈ లోపల ఏదో అర్జెంటు పని వస్తుంది అర్జెంటు పని వస్తే మీరే మీకు తెలుస్తూ ఉంటుంది కనుక మీకు తెలిసి దానిని మీరు నియంత్రించగలుగుతారు కనుక మీరు ఆకలిని వాయిదా వేసి ఆ పని మీకు చేసుకుంటున్నారా పక్కన పెట్టి పని చేసుకుంటున్నారా తర్వాత దప్పిక మీరు అనుకుంటారు దప్పిక నీళ్లు తాకుండా బతకలేమని అనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలోపతిలో ఉంటుంది ఇలాగా హోమియోపతిలో ఏముండదు హోమియోపతిలో ఏవో చిన్న చిన్న గోళీలు ఇస్తారు మింగి ఇంటికి వెళ్ళి మింగి కూర్చోవడమే అలోపతిలో కష్టాలన్నీ ఉంటాయి అంటే ఆయుర్వేదంలో అయితే ఒక అరడదని మందులు ఇస్తారు దాంట్లో కూడా కష్టాలని ఆ మందుల నుంచి గుర్తుపెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి రోజు వేసుకుంటూ ఉండడం అదో పెద్ద ప్రోగ్రాము ఆయుర్వేదంలో కూడా అరడదుని ఇస్తారు ఏది చెప్పినా అరడదును ఈ అర్హదం అలా విశ్లేషించడానికి అవన్నీ వేసుకుని ఎప్పటికీ తేలేనిది మొత్తానికి అదో పద్ధతిలో పోతుంది దాంట్లో కూడా కష్టం ఉండదు అదే కడుపులో బోట్లు అని మీరు ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళారనుకోండి ఏదో కఫమో విత్తమో ఏదో విత్తమో ఏదో పేరు పెట్టి ఏదో మందులు ఇస్తారు రెండో ఒకటి ఎవరు మూడో నాలుగో మందులు ఇచ్చేస్తారు ఇది వేసుకో ఇంటికి వేసుకుంటూ కూర్చుంటే తగ్గినప్పుడు తగ్గుతుంది దట్ ఈజ్ పాయ్ అదే మీరు కడుపులో బోట్లని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి అలోపతి వారి దగ్గరికి ఆయన ఏం చేస్తాడు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ స్పెషలిస్ట్కి రిఫరెన్స్ ఇస్తాడు ఆయన మంది ఇవ్వడు ఏదో మంది ఇవ్వచ్చు కదా ఈ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని ఆయన ఇవ్వడు యసమానం వస్తున్నాడు కనుక వీడు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్కి రిఫరెన్స్ ఇస్తాడు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కి రిఫరెన్స్ ఇస్తే ఆయన పోని మంది ఇవ్వచ్చు కదా ఆయన ఇవ్వడు ఆయన ఎండాస్కోపీ చేయాలంటాడు పోనీ చేయి ఎండాస్కోపీ ఎండాస్కోపీ చేయాలంటే నువ్వు రాత్రి ఏడు తర్వాత ఇంకేమీ తినకూడదు పోనీ మానేస్తాం మంచినీళ్ళు తాక్కకూడదు ఎప్పటి వరకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మంచినీళ్ళు తాకూడదు నిజంగా మంచినీళ్ళు తాక్కూడదు మీకు ఎనస్టీషియా తోటి చేసేది ఏది ఉన్నా మంచినీళ్ళు తాక్కకూడదు మంచినీళ్ళు అలా అయిపోయి మంచినీళ్ళు తాక్కుండా ఉండగలనా ఉండగలరు ఉండండి అలా అటివేట్ చేస్తాడు మంచినీళ్ళు తాగనివ్వడు మనం అనుకుంటాం ఉండలేమనుకుంటాం కానీ ఉండగలుగుతారు ఉన్నాడు పొద్దున్న పదకొండింటికి ఎండాస్కోపీ చేయాలి మంచినీళ్ళు కూడా ఉండదు వీడికి పదకొండింటికి వెళ్ళి అక్కడ కూర్చుంటే పన్నెండింటి దాకా మొదలు పెట్టాడు ఒక గంట ఆలస్యంగా మొదలుపెట్టే ఎండాస్కోపీ చేసి నీకు ఏదో చిన్న అల్సర్లాగా ఉందాయా నేను మందిస్తానని అప్పుడు మందిస్తాడు అప్పుడు మంచినీళ్ళు తాగమంటాడు మీరు దాహాన్ని తప్పించుకోగలిగారా లేదా అంటే ఇప్పుడు చెప్పండి ఆకలి మీరు ఆకలి దప్పికలా లేక ఆకలి దప్పికల కంటే అతీతమైన ఒక జ్ఞానస్వరూపమా మీరేది తెలుస్తుంది మనం అలవాటు పడిపోయి ఆకలి దప్పికలకు అలవాటు పడిపోయి అదే మన స్వరూపం అని భ్రమపడుతూ ఉంటాం వాస్తవానికి మీరు ఆ అలవాటు నుంచి కొంచెం పక్కకి తప్పుకోగలిగితే ఆకలి దప్ప అతీతమైన స్వరూపం మీరు కొంతమంది ఏకాదశి ఉపవాసం చేస్తారు అయ్యో ఏకాదశి వచ్చేసిందని ఉప తొమ్మిది దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు మళ్ళీ పన్నెండు గంటలకి భోజనం టైం మనం ఏం తినడానికి లేదు కానీ మళ్ళీ మూడు గంటలకి ఏమీ తినడానికి లేదు రాత్రి ఏమీ లేదనిలాగా అతి కష్టం మీద ఆ కాలాన్ని గడుపుతారు రాత్రి కూడా అసే నిద్రపట్టగా ఇబ్బంది పడతారు మొన్న పొద్దున్న రెండు మెతుకులు తినేదాకా దాని మీదే ఉంటుంది దృష్టి కొంతమంది అలా అలలోకగా ఉప ఉపవాసం చేసేస్తాడు ఆయన ఉపవాసం చేసే ఇంకోహళ్ళు చెప్తే కానీ మనకి తెలియనే తెలియదు అలా అలా ఏమీ అసలు ఇష్యూనే కాదు అది అంటే అర్థం ఏంటండి ఆకలి దప్పికలే నేనైతే ఇవన్నీ నేను చేయగలుగుతానా చేయలేరు కాబట్టి ఆకలి దప్పికలే నేను అనేటువంటి అజ్ఞానం ఇది రెండవ కోశము ఇక మనస్సు మీ మనస్సు మీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సుఖము దుఃఖము వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు సుఖం వచ్చినప్పుడు ఇంకా నా అంతటి గొప్పవాళ్ళు లేడని మీరేమో పార్టీలు గడబడులు చేసేసారనుకోండి మీరు సుఖంతో మమేకమైపోయి ఉంటారు దుఃఖం వచ్చినప్పుడు గుండెలు బాధేసుకుంటూ ఎయిడ్ చేసేస్తున్నారనుకోండి దుఃఖంతో మమేకమై ఉంటారు అదే కోసము అలా కాకుండా సుఖము వచ్చినప్పుడు సుఖమును సాక్షిగా చూచుట ఇదిగో సుఖము ఇది సుఖావస్థ మనస్సు యొక్క సుఖావస్థ దుఃఖం వచ్చినప్పుడు ఇది మనస్సు యొక్క దుఃఖావస్థ అని మనస్సుని సాక్షిగా చూచుట తద్వారా మనస్సుతో ఏర్పడిన తాదాత్మ్యమును బ్రేక్ చేయుట మీరు పని చేస్తే ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆ తత్వాన్ని కప్పివేయుట మానివేస్తుంది మీరు ఆ పని చేయనంత వరకు మనస్సు ఆత్మస్వరూపాన్ని కప్పేసే కోశము అవుతుంది సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు సూర్యగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు సూర్యుడు అంత గొప్ప ప్రకాశించే సూర్యుడికి ఈ పిసరంత చంద్రుడు అడ్డొచ్చేస్తాడు అలాగే నిత్యము ప్రకాశిస్తూ ఉండే పరమాత్మ అయినటువంటి ఆత్మస్వరూపానికి ఈ మనస్సు అడ్డొస్తుంది కోశము తర్వాత బుద్ధి అని ఇంకొకటి ఉన్నది ఇంటలెక్ట్ అంటే పాండిత్యము ఇంటలెక్ట్ అంటే ఆ జ్ఞానమునంతని దాచిపెట్టుకునే ఒక సంచి వంటిది ఇంటలెక్ట్ ఆ సంచీలో వేదమంత్రాలను దాచుకోవచ్చు కా పాని సూత్రాలను పెట్టుకోవచ్చు ఎన్నెన్నో మంచి విషయాలను పెట్టుకోవచ్చు ఆ సంచి బలంగా ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ సంచికి చీల్లు పడి దాంట్లో పెట్టుకున్నవన్నీ జారిపోతూ ఉంటాయి ఆ సంచికే అని పేరు ఆ బుద్ధి అని పేరు ఆ సంచికి కొంతమంది సంచి ఖాళీగా ఉంటుంది ఏం పెద్ద విషయాలు ఏముండవు దాంట్లో కొంతమంది సంచిలో ఏవో రామశబ్దము జ్ఞానశబ్దం ఇలాంటివివో నాలుగో ఏదో పదో పెట్టేసి లోకం మీద పడిపోయి మాంతటి పండితులు లేరని ప్రచారం చేసి ఇస్తూ ఉంటారు జనులకు చప్పట్లు కూడా ఏమీ తెలియకపోవడం అన్నది జనుల లక్షణం అది వాళ్ళు చప్పట్లు కూడా కాబట్టి కొంతమంది సంచి ఏవో ఒక నాలుగు ఐదు పది విషయాలు ఉండేప్పటికీ మహాపండితులుగా చలామణి అయిపోతుంటారు కొంతమంది సంచీలు బాగా విజ్ఞానంతో నిండి ఉంటాయి ఎలా నిండి ఉన్నా తక్కువ నిండి ఉన్నా ఎక్కువ నిండి ఉన్నా అది సంచి తప్ప ఆత్మ కాదు అదే ఆత్మని వీడు అది ఒక కోశం అయిపోతుంది ఫైనల్గా అహంకారము అని ఒకటి ఉన్నది భోక్తృత్వం నేనే దీనికంతకీ ప్రభువును ఇదంతా నాది దీన్ని భోగించేవాడను నేనే అనే భోక్తృత్వం ఏదైతే ఉన్నదో ఎంజాయర్షిప్ అది ఒక భయంకరమైన కోశము అది ఆఖరి కోశము అది ఏం చేస్తుందంటే ఆత్మస్వరూపం తెలియకుండా అడ్డుపడిపోతుంటుంది ఈ ఐదు కోశముల గురించి తెలుసుకోవాలి ఇది ఉపదేశం అంటే తెలుసుకొని మానవుడు కృతార్థుడు కావాలి ఈ శ్లోకం శుక్రవారం నాడు చెప్తాను ఇప్పుడు మెడిటేషన్ అన్నాను కదా మరి గత చుప్ మెడిటేషన్ అని మనం అభ్యాసం చేద్దాము మీకు జాతనైనంతలో ఒకటి రెండు దీపాలు అర్పితే సరిపడుతుంది అన్ని దీపాలు అర్పట్టకపోయినా బానే ఉంటుంది మీకు మెడిటేషన్కి ఉన్న ఆ ఆసనము దాని గురించి నేను చెప్తాను మీరు సూక్ష్మంగా దాన్ని జాగ్రత్తగా విని సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకుని మీరు ఆచరణలో పెట్టాలి మామూలుగా మెడిటేషన్ కాని సమయంలో మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఈ ప్రపంచంలో నేను ఒక వ్యక్తిని అన్నట్టుగా మనం బతుకుతూ ఉంటాం కానీ మెడిటేషన్ అనేప్పటికీ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధము బ్రేక్ అయిపోతుంది ఇంకా నాకు ప్రపంచంతో ఏ సంబంధము ఉండదు మెడిటేషన్ అంటే అది అలా అర్థం చేసుకోవాలి మెడిటేషన్ తర్వాత మామూలుగా ఉన్నప్పుడు కులాసాగా కూర్చుని కొంచెం జడముగా ఉండే లక్షణం ఉంటుంది కొంత సోమరిగా ఉండే లక్షణం ఉంటుంది కానీ మెడిటేషన్ అనేప్పటికీ ఈ కులాసాని దానిని బట్టి వచ్చే జడత్వాన్ని ప్రక్కకు పెట్టి మనం సావత్ సావధానులము కావాలి అనగా నడుమును బాగా సాగదీస్తే బ్రెయిన్లోకి రక్త ప్రసారం పెరిగి పది పర్సెంట్ రక్త ప్రసారం ఎక్కువ అవుతుంది బ్రెయిన్కి అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా బాగా పెరుగుతుంది దానివలన మీలో ఉన్నటువంటి ఆ సోమరిధనం తొలగిపోయి మంచి జాగరూకత లేక సావధానత వస్తుంది అదంతా గమనించాలి అదే మెడిటేషన్ అంటే అయితే మెడిటేషన్లో సావధానంగా ఉంటూనే విశ్రాంతిగా ఉండాలి బిగుసుకుపోయి ఉండరాదు కాబట్టి భుజములను పరిశీలించి ఒకదాని ఒకటి స్పృశించే విధంగా పెట్టుకోవాలి తర్వాత ముఖాన్ని ఒకసారి చూసి చూడమంటే కళ్ళు తెరిచి కాదు ముఖాన్ని పరిశీలించి పెదవులపై చిరునవ్వు ఉండాలి వెంటనే మీరు చిరునవ్వు నవ్వగానే మీ ముఖం కూడా చాలా రిలాక్స్డ్గా మీకు అనుభవానికి వస్తుంది ఆ ముఖంలోని కండరములు చక్కగా రిలాక్స్ అవుతాయి మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది కళ్ళను ఒకసారి పరిశీలించాలి కళ్ళను ఆ నల్ల గురుడును నొక్కి విధంగా ఉండకూడదు అంటే కనురెప్పలు నొక్కడ నొక్క రాదు ట్గా మూసి ఉంచాలి ఇప్పుడు మనస్సును పరిశీలిస్తే మీరు ఈ విధంగా కూర్చునేప్పటికే మనస్సు చలనం బాగా తగ్గిపోయి నిశ్చి చలంట ఉంటుంది ఎలా ఉంటే ఎలా ఉంటుంది మీరు మనస్సును చూడాలి మనస్సును పరిశీలించాలి ఎలాగా మనస్సును పరిశీలించడం ఎలాగా అదిగో ఆ ప్రశ్నే వద్దు ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానమేం ఉండదు కాబట్టి ప్రశ్న వేయడం మానేయండి ఆ ప్రశ్న వేసేది కూడా మనస్సే అదిగో ఆ ప్రశ్న వేస్తున్న మనస్సుని మీరు పరిశీలించండి అది మనస్సే మనస్సును పరిశీలిస్తున్నంతసేపు మనస్సు నిశ్చలంగా ఉంటుంది ఆ సత్యాన్ని గుర్తించాలి నేను ఈ మనస్సును పరిశీలిస్తూ ఉంటే ఈ మనస్సు ఎంత నిశ్చలంగా అయిపోయిందో కలలటం లేదు అసలు నిశ్చలంగా ఉన్న మనస్సు ఒక్క సెకండ్లో హఠాత్తుగా దేని వెంటబడుతుంది అంటే ఏదో మీకు గుర్తు వస్తుందని అర్థం ఏదో గుర్తు వస్తుంది దానిపైరే మనస్సు పరిగెత్తింది అలా అయినప్పుడు మీరేం చేయాలి మనస్సుకి ఒక హెచ్చరిక చేయాలి ఏమని చు అని అలా చెప్పగానే మనస్సు పరిగెత్తడం మానేసి మళ్ళీ నిశ్చలం అయిపోతుంది చెప్పు మనస్సుని నిశ్చలంగా పెట్టుకోండి కదలకుండా పెట్టుకోండి కదులుతూనే మనస్సు కదలద్దు మనస్సులో సంకల్పములు ఏమీ ఉండద్దు అన్ని సంకల్పాలను జారవిడిచి విడిచి మనస్సును నిశ్చలంగా పెట్టుకోండి ఒకవేళ కదలిక వస్తే అంటే ఏంటి మనస్సు ఏదో ఒక భావనను తీసుకొస్తే A CIDADE NO BRASIL ولا كوورد శాంతి శాంతి శాంతి రిలాక్స్ విశ్రాంతిగా కూర్చొని కళ్ళు కొద్దిసేపు మూసియే ఉంచాలి మనస్సు కూడా నిశ్చలంగానే ఉంటే బాగుంటుంది విశ్రాంతిగా కూర్చొని ఉండాలి ఆ తర్వాత మెల్లగా కళ్ళను తేడవాలి ఈ ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే ఆ మనస్సుకి నాకు మధ్యన ఉండే గ్యాప్ అది క్రియేట్ అవుతుంది క్రియేట్ అయ్యి ఆ గ్యాప్ పెరుగుతుంది కూడా అప్పుడు మనస్సు కంటే భిన్నంగా విలక్షణంగా నేను ఉన్నాను అని తన యొక్క స్వరూపము ఉనికి తను ఉండడమే తన స్వరూపం ఏదో ఒకటి సంకల్పిస్తూ ఉండడం మనస్సు యొక్క లక్షణం దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఆ తేడా బాగా అనుభవానికి మనకి వస్తుంది మనస్సు కూడా పవిత్రమవుతుంది శుద్ధమవుతుంది పల్లోనిగా మనస్సు సింపుల్గా కదల ఎక్కువ కదలకుండా ఉంటే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు ఉన్న ఏవో సంపదలు భోజనాలు ఏదో సౌకర్య సౌకర్యాలు ఉండనే ఉంటాయి వాటిని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు కూడా మంచిగా విశ్రాంతిగా ఉండగలుగుతారు తర్వాత శరీరారోగ్యం కూడా బాగుంటుంది మనస్సు శాంతంగా ఉంటే ఈ గుండె ఇతర అవయవములన్నీ కూడా జాగ్రత్తగా పనిచేస్తాం బాగుంటుంది మనం మళ్ళీ శుక్రవారం నాడు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమదః పూర్ణమిద పూర్ణ పూర్ణము దశ్యత పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమయ్యే ఓం శాంతి శాంతి శాంతి